కళప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు కథ కాని కథ ఒక బాధ ఒక ఆనందం కలనీతగా కలిసిపోయిన ఒక గాయని తలపోతల సంపుటిది గాయని అవసరాల అనసూయదేవి ఆవిడే వింజమూరి అనసూయదేవి గారు ఎప్పుడూ పంతొమ్మిది గళం విప్పి స్వర రచనకు హార్మోనియం మెట్ల మీద సున్నితంగా వేళ్ళు కదపటం ప్రారంభించి కవి పండితుల మధ్య కూడా జానపద సంగీతాన్ని తొలిసారిగా సంగీత సభావేదికలకెక్కించిన ఒక సాహసురాలి కథ ఇది శాస్త్రీయం లలితశాస్త్రీయం అంటూ పిలుపుల కలవాటైన సభాసంగీతంలోకి భావగీతమనే గాన విధానాన్ని పరిచయం చేసి ఆ తరువాత రేడియో ద్వారా గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా స్పష్ట రూపాన్ని ఏర్పరచుకున్న లలిత సంగీతానికి ఆధ్యురాలైన హృదయవాదిని కథ ఇది అలాగని ఈ సంపుటి తేదీల ఘటనల క్రమం దృష్టిలో పెట్టుకుని వ్రాసిన స్వీయ చరిత్ర కాదు అందుకే ఈ పుస్తకానికి నేను నా రచనలు అని పేరు తెలుగులో సంగీత సాహిత్యాలకు వన్నె తెచ్చిన జంట పేర్లు మనకు చాలానే తెలుసు దేవులపల్లి సోదర కవులు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు పింగళి కాటూరి కవులు మాదిరి సంగీతంలో సీతా అనసూయ సీతా సత్యవతి బృందా ముక్త రాధా జయలక్ష్మి సిక్కిల్ సోదరీమణ్లు నృత్యంలో కొచ్చిన్ సోదరీమణ్లు మాదిరి అయితే జానపద తెలుగు జానపద భావగీతాల ప్రచారానికి తొలిసారిగా జంట కట్టిన వ్యక్తి కూడా అనసూయగారే ఆ జంట సీత అనే తన చెల్లెలితోనే వెరసి సీత అనసూయ ఒక చరిత్ర సృష్టించారు బాణీలు నిర్మించారు దిగిరాను దిగిరాను దివినిండి భూకి అనే కృష్ణశాస్త్రిగారిని నేల మీదకు దించి జానపద గీతాలు పలికించారు ఆధునిక భావ భావీతీతాకారులైన విశ్వనాథ మల్లవరపు వేదుల శ్రీశ్రీ బాపిరాజు వంటివారి పాటలకు వేదికలమీదనుంచి రేడియో గ్రాంఫోన్ రికార్డులమీదనుంచీ తొలిసారిగా ప్రచారం కల్పించారు ఈ పుస్తకం పూర్తిగా చదివితే ఈ మొత్తం కృషికి కారయిత్రీ శక్తి అనసూయగారని స్పష్టంగా బోధపడుతుంది దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే పలుకుబడిగల భావకవికి అనసూయగారు మేనకోడలు కావడం ఆవిడ సాహిత్య సంగీత సంస్కారాలకు బాల్యం నుంచి దోహదికారి కావడం సహజం కాని తనలో గల సంగీతకాంక్షను మునుగంటి వెంకటరావు పంతులు వారి వద్ద శాస్త్రీయ సంగీత అధ్యయనం ద్వారా గట్టిపరుచుకుని తాను ఒక ఉద్యమంగా భావించిన జానపద భావగీతరీతుల ప్రచారాన్ని దీక్షగా కొనసాగించారు ఇది అనసూయాదేవి గారి ప్రత్యేక ముద్ర ఈ పుస్తకంలో పదే పదే పేర్కొన్నట్టు ఆమె బాల్య యవ్వనాల కాలం భారతదేశంలో ఆంధ్రదేశంలో మహోద్యమాల కాలం మధ్యతరగతి వర్గంలో స్త్రీ పురుషుల జీవన విధానం పెను మార్పులకు గురి అవుతున్న కాలం బలవత్తర ప్రచార సాధనాలైన రేడియో సినిమా విస్తృతంగా వ్యాపిస్తున్న కాలం అటువంటి కాలంలో అంతటి సౌందర్య స్పృహ గానకౌశలం మాట నేర్పరితనం కలిగిన అనసూయగారి వంటి వ్యక్తి మానసికమైన ఒత్తిడులకి అసంతృప్తులకీ గురికావడం కూడా అంతే సహజం ఈ పుస్తకంలో ఐదు తరాలు అంటూ ఆమె వ్రాసిన స్వీయ చరిత్రాత్మక వ్యాసం చాలా విలువైనది నిజానికి ఆమె ఈ పుస్తకంలో కథలుగా చేర్చిన రచనలు కూడా తాను జీవితంలో ఎరిగిన వ్యక్తుల ఘటనల చిత్రణలే ఇంకా ఈ జానపద గీతాల తత్వం గురించి లలిత సంగీతం పుట్టు పుట్టుపూర్వోత్తరాల గురించి మేనమామ కృష్ణశాస్త్రిగారి గురించి అనసూయాదేవి గారు ప్రత్యక్ష అనుభవాలతో చెప్పిన విశేషాలు చారిత్రిక దృష్టితో విలువైనవి అలాగే మునుగంటి వెంకటరావు పంతులుగారు గురించి చెప్పిన వ్యాసంకూడా పుస్తకం చివరలో చేర్చిన ఇంగ్లీషు ప్రసంగాలు ఫోటోలు ఉత్తరాలు చాలా అపురూపమైనవి మొత్తం మీద పుస్తకమంతటా ఆమె తెలియపరచదలిచిన విషయం ప్రముఖంగా ఒకటే ఆంధ్ర పునరుజ్జీవనోద్యమకాలంలో జానపద భావగీత సంప్రదాయాల పుష్టికి వ్యాప్తికి వ్యక్తిగతంగా తాను చేసిన కృషే ఆధ్యమైనదని ఇటువంటి వైతాళికా పాత్ర నిర్వహించిన అనసూయాదేవి గారి ఈ పుస్తకం ప్రచురించడం వారికి అందించడం ఒక గౌరవంగా భావిస్తూ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పాఠకుల ఆదరాన్ని సవినీయంగా కోరుకుంటుంది ఇట్లు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ వంగూరీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా గౌరవ సంపాదకులు